బుద్ధి కంటే ఆత్మ వేరై ఉన్నది ఆత్మలో బుద్ధి అంశీభూతం అవలసిందే కానీ బుద్ధే ఆత్మ అని చెప్పడానికి వీలు కాదు మీ ఇంట్లో చాలా విలువైన వస్తువులు చాలా ఉన్నాయి బంగారపు పిన్నీసు ఉందా లేదా ఉంటుంది ఎక్కడ పెట్టాడు మీకు దీనికి ఉదాహరణ చెప్తా ఆడవాళ్ళు వృద్ధాప్యకి వచ్చిన తర్వాత ఆ జుట్టు తగ్గిపోతుంది ఆ జడ తీసేసి ముడి వేస్తా ఈ ముడి వేస్తే ఏవో రకరకాల పిన్నులు దొరుకుతుంటాయి బయట ఒక ఆవిడకి వెండి పిన్నులు కొనుక్కుంది ఇహ ఆవిడ ఆ వెండి పిన్నుల గురించి వెతుకులాడ గురించి చూడాలి నా చిన్నప్పుడు చూశాను ఒక సందర్భంలో ఒక ఆవిడ పాపం ఆవిడ పొద్దున్న లేచి దగ్గర నుంచి సాయంత్రం దాకా ఈ వెండి పిన్నులు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడమే సరిపోదు నేను ఈ వెండి పిన్నులు కొనుక్కోవడం ఎందుకు అసలు నువ్వు ఈ గోళ నానా గోళ మామూలుగా సామాన్యంగా ఉండొచ్చు కదా లేదయ్యా బాబు వెండి పిన్నులే పెట్టుకోవాలి పురే నీ వెండి పిన్నులు పాడుగాను పోయినా అట ఉండొచ్చు కదా మామూలుగా ఉండొచ్చు కదా ఆహా ఉండొచ్చు చూడండి ఇలాగా వృద్ధాప్యంలో కూడా ఈ అభిమానం ఇలా ఏదో ఒక రూపంలో నేను వెంబడిస్తున్నా చిట్ట చివరికి మహాభారతం ఏం చెప్పిందంటే ధర్మరాజ్తో కుక్క వెంబడి వాడు అక్కడ కూడా వదిలిపెట్ట కాలస్వరూపం నిన్ను వదిలిపెట్టదు కాలము కర్మ వదిలేటట్లుగా ఉండాలి నువ్వు వదిలిపెట్టడం కాదు అవే నిన్ను వదిలేసేటట్లుగా ఉండాలి అందుకని ఈ బుద్ధి సంగతమైనటువంటి వాడి సంగతం ఇందులో చెప్తుంది చదవడం విషయ ప్రవర్తనలో విషయములతో మిక్కిలి ప్రీతి కోరిక ఉండక తప్పదన్న ఇచ్చ వీటి ఫలితంగా సుఖదులు మొదలైన ద్వంద్వములు ఉంటాయి అంటే ప్రీతి ప్రీతి అన్న కూడా ఉందన్నమాట ప్రియమోద ప్రమోదాలు బుద్ధిలో స్థానం సంపాదించుకున్నా అందుకని జాగ్రత్తగా ఉండాలి వీటిని బుద్ధి అవగాహన చేస్తుంది నిశ్చయం చేస్తుంది అంతే కదా ఎక్కడెక్కడైతే ఈ ప్రియమోద ప్రమోదాలు పనిచేస్తాయో బుద్ధి వాటిని పొందమని చెప్తూ ఉంటుంది వాటితో ఉండమని చెప్తూ ఉంటుంది నిరంతరంగా వాటి మీద పని చేయమని చెప్తూ ఉంటుంది ఆ రకమైన పనులే చేయముంటుంది ఆ రకమైన మనుషులతోనే ఉండమంటుంది ఆ రీతిగానే వ్యవహరించమని ఎప్పుడు ఎటువైపు ఓటేస్తూ ఉంటుందంటే ఎటువైపు ఈ ప్రియమోద ప్రమోదాలు పనిచేస్తూ ఉంటాయో అటువైపు ఓటేస్తుంది ఈ బుద్ధికి నిర్ణయం చేసేటప్పుడు పక్షపాత బుద్ధి సాపేక్ష బుద్ధి నిరపేక్షం తెలీదు అనమాట దీనికి ఇప్పుడు బుద్ధికి ఏం ట్రైనింగ్ ఇవ్వాలి నిరపేక్షమనే ట్రైనింగ్ ఇవ్వాలి నిరపేక్షమనే శిక్షణ ఇవ్వడమే గురువు గుర్తుపెట్టుకోడు గురువు దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి వెళ్ళగానే వాడిలో ఏముందో నేను చూస్తాడంటే వీటిలో సాపేక్షం ఎక్కడింకా బతికుందా అని చూస్తాడు దాని మీద దెబ్బ కొడతాడు అనమాట అంటే ఆయన పాపం అందరినీ జనసామాన్యంగానే చెప్తాడు ఏం చెప్పినా శిష్యులందరికీ వర్తించేటట్టుగానే చెప్తాడు కానీ ఆ చెప్పింది ఎలా తగులుతుంది అయ్యా వాడిగా అంటే ఎక్కడ తగలాలో అక్కడ తగు వాడినే ప్రత్యక్షంగా తిట్టినట్టుగా కనపడు అలా ఎందుకు కనపడింది అంటే అక్కడ ఆ దృష్టిలో నువ్వు సాపేక్షంగా ఉన్నావు ఎందుకని అంటే యొక్క అంతఃకరణం చైతన్యం ఎట్లా ఉంటాయి శుద్ధ చైతన్య స్వరూపుడు కదా ఆయన ఆయన ఏ స్వరూపుడు అంటే శుద్ధ చైతన్య స్వరూపుడు ఆయనకి ఏమి వీడి వీటికి చెప్పాలని కానీ వీటికి చెప్పకూడదని కానీ వాడికి ఏం ప్లాన్ ఉండదు వాడు ఏం ప్రిపేర్ అవ్వడం వాడు వాడుగా ఉంటాడు అంతే ఈ వెళ్ళినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీడిలో ఉన్నటువంటివి వాడిలో ప్రతిబింబిస్తాయి ఈ శిష్యుడిలో ఉన్న వెళ్ళి గురువులో ప్రతిబింబిస్తాయి ప్రతిబింబించేటప్పటికి అప్పుడు వస్తాయి మాటలు అప్పటి వరకు గురువు మౌన స్వరూపు ఆయనకి ఏం మాట్లాడాలని ఏమి అనిపించదు అసలు నిజానికి మాట్లాడితే ఆయన ఏమి బోధించాలని కానీ ఏం చెప్పాలని కానీ ఆయన అనుకోడు కానీ ఈ వెళ్ళిన మహానుభావుల ప్రభావం వలన ఆయనలోంచి మాటలు వస్తాయి అనమాట మౌనం నుంచి మాటలు వస్తాయి ఈ మాటలన్నీ అంతసేపు వస్తాయి అంటే వాళ్ళ ప్రభావం ఉన్నంతసేపే వస్తాయి మళ్ళీ ఆయన తనలో తాను మునిగిపోయాడు అనుకోండి ఇంతే సంగతులు మలా మౌనమే ఇక మాట హాగ్రత్తగా గమనించాలన్నమాట కాబట్టి గురువు బోధించాడు కాదు నీ చైతన్యమే ఉదరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు నీలో ఈ స్థితిని మేల్కొలపడం అనేది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఊరకున్నాడు అంతవరకే ఆయన మళ్ళీ ఏంటంటే ఆ ఊరకుంటే నువ్వు వెళ్ళి వేసి గోడగొడ్డిన బంతులాగా నీ చైతన్యంలో ఏ ఏ లక్షణాలైతే ముద్రితమై ఉన్నాయో ఆ ముద్రితమైనవన్నీ అక్కడ ప్రతిబింబిస్తాయి ప్రతిబింబించి రకరకాలైనటువంటి సిద్ధాంత భేదాలు రాద్ధాంత ఉపమాన భేదాలు నిర్ణయ భేదాలు ఇవి వస్తాయి ఇవన్నీ ఏ దృష్టితో చెప్తాడు ఒకవేళ ఆయన మేల్కొనున్నాడు కదా మూడవస్థలలో మేల్కొనున్నాడు కదా కాబట్టి ఎప్పుడైనా ఏ దృష్టితో చూస్తాడయ్యా అంటే సరే ఓహో ఇవన్నీ ప్రతిబింబించినయా అంటే ఓహో వీటికి లక్షణాలు ఇక మిగిలిపోయినాయి ఇదిగో ఈ సాపేక్ష